స్థితి నుంచి భావంలోకి దిగి వచ్చేస్తున్నావో అక్కడ వైరాగ్యాన్ని వాడు ఎక్కడెక్కడైతే భావాతీతం నుంచి అభావ స్థితికి అభ్యాసం చేయి నీలో భావాతీతం ప్రతి ఒక్కడికి ఉంది గాఢ నిద్రావస్థలో ప్రతి ఒక్కడు భావాతీత స్థితిలోకి వెళుతున్నాడు తెలియకుండా జ్ఞానం లేకుండా తెలియదనే తెలివి ఉందా లేదా ఇప్పుడు అక్కడ ఆ తెలియదనే తెలివి స్వరూప జ్ఞానం నాకేమీ తెలియదని చెప్తున్నదే స్వరూపజ్ఞానం అది అభావం అభావసాక్షి వాస్తవానికి గాఢ నిద్రలో మనం అభావం అవటల్లా చాలా యోగ మార్గాలలో ఈ పొరపాటు జరుగుతుంది గాఢ నిద్రావస్థలో అభావంలోనే ఉంటున్నాడు అని అంటాడు భావానికి అతీతంగా ఉన్నాడు అంతవరకే అందువలనే కర్మ కర్మ యొక్క ఫలం ఆ అభావాతీత స్థితిలో నీ ప్రభావితం కావడంలా ఎవరైతే జాగ్రతగా మెలకువ కళ నిద్ర ఈ మూడింటిని అభావం అనే సూత్రానికి అభ్యాసం చేస్తారో ఇది అభ్యాసం ఆ అభావం సూత్రానికి నిర్ణయానికి ఆ స్థితికి వ్యతిరేకమైనటువంటి వాటి వైరాగ్యం కలిగి ఉండాలి అభావం అనే నిర్ణయం దగ్గర నిలకడ చెందడానికి అభ్యాసం చేయాలి ఇది అభ్యాసం వైరాగ్యం అంటే జ్ఞానయోగం దృష్ట్యా వెరీ వెరీ ఇంపార్టెంట్ మళ్ళా భక్తి యోగం కర్మయోగానికి అన్వయం చేస్తే ఇది పనికిరాదు ఎవడైతే భావాతీత స్థితి నుంచి అభావ స్థితికి నిర్ణయం పొందడానికి చేసేదానికి అభ్యాసం అని పేరు భావం నుంచి భావాతీతానికి భావాతీతం నుంచి అభావ స్థితికి చేయటానికి నిర్ణయం పొందడానికి ఆ స్థితిని అనుభవించడానికి చేసేటటువంటిదంతా అభ్యాసం దానికి వ్యతిరేకంగా నీ భావనామయ పరంపర నడుస్తూ ఉండు ఎంతసేపు అది ఏదో ఒక విషయ పరంపరతో వృత్తి ప్రవాహంతో పనిచేస్తుంది ఆ పనిచేస్తున్న దాని ఎడలను వైరాగ్యమును పూని అసంగత్వమును కలిగి ఉంది దాంతో చేరమాక సరే పోతే పోనీ ఎక్కడికి పోతుంది ధ్యానం చేయడానికి కూర్చున్నానండి మనసు ఎక్కడికో పోతుందండి పోనీ ఎక్కడికి పోతుంది ఎక్కడికి ఆ మనసుకి ఎవరు ఆధారం నువ్వేగా అది ఆఫ్రికా అమెజాన్ అడవుల్లోకి వెళ్ళినా అమెరికాకి టవర్ మీదకి లేకపోతే సముద్రంలో మునిగినా ఆకాశ వ్యవహారం చేసిన గ్రహాంతరయానం చేసిన యాస్ట్రల్ బాడీ అన్నా ఏ బాడీ చెప్పినా అవన్నీ మళ్ళీ తిరిగి ఎక్కడికి రావాలి మళ్ళీ నీ దగ్గరికి రావాలి ఎక్కడికి పోయినా అది మళ్ళీ నీ దగ్గరికే రావాలి తిరిగి నీ దగ్గరకు వచ్చే వరకు నువ్వు ఊరకుండు నువ్వు దాని పడబడిపోమాక ఇది ధ్యానం అంటే ఊరకుండు అంతే నువ్వు ఊరకుంటే చాలు అదే పోయి పోయి తిరిగి తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ నీ దగ్గరకే వస్తుంది ఆ వచ్చావా వెరీ గుడ్ మళ్ళా కూర్చో ఎలాగా అంటే తల్లి చిన్న పిల్లవాడికి ఏదైనా చెప్పాలనుకుంటుంది నేర్పించాలనుకుంటుంది వాడు ఏం చేస్తాడు బుడబుడా పరిగెడతాడు సంవత్సరం వచ్చిన పిల్లవాడిని చూడాలి వాడికి అప్పుడే నడక కాళ్ళు అన్ని అన్నీ ఇంద్రియాలనే వికసిస్తాయన్నమాట పరిగెడుతూ ఉంటాడు వాడు అటు ఇటు వాడికి అన్నం పెట్టాలంటే ఈ తల్లికి పాపం పెద్ద చిక్కు వాడమ్మడు ఈవిడ పరిగెత్తాలి వాడాటు ఇటు పరిగెడుతూ ఉంటాడు వాడిని ఎత్తుకోలేదు పాపం ఎత్తుకునే ఎంతసేపు ఉంటుంది పాపం బరువు ఉంటాడు పిల్లవాడు సో వాడిని పరిగెడుతూ ఉంటాడు వాడనక ఈవిడ పరిగెడుతూ ఉంటాడు సరే ఇక లాభం లేదని ఈవిడ కూర్చుంటుంది ఈ పరిగెడ్డం మానేస్తుంది తర్వాత ఈవిడే టెక్నిక్ తెలుసుకుంటుంది నేను ఎంతకాలం అంటే పరిగెడతాను వాడంటే సంవత్సరం పిల్లాడు కాడు పరిగెడతాడు ఈవిడు మరి పాపం ముప్పై ఏళ్ళు కదా పదికేళ్ళు కదా ఇవిడు వాడు వెనకాలక్కడ పరిగెడుతుంది ఓ దగ్గర స్థిరంగా కూర్చుంటుంది వాడే ఏం చేస్తాడు వాడు పరిగెడి పరిగెడి మళ్ళీ అమ్మను ఎత్తుకుంటూ వచ్చేస్తాడు వచ్చినప్పుడు అన్నం పెడుతుంది వచ్చినప్పుడు ఏదైనా చెబుతుంది ఇక వాడే అది అలవాటు చేస్తుంటాడు అటు పెరిగేటి ఇటు పరిగెట్టి వాడే కథలు చెప్తుంటాడు అంతవరకు ఈవిడ కథలు చెప్పిన సేపు వాడు వింటూ ఉంటాడు ఈవిడు చెప్పడం మానే కానీ వాడే కథలు చెప్తుంటాడు కాకి ఆవు అని ఈవిడ చెప్పిన కథలు మళ్ళీ ఈవిడికే చెప్తాడు రివర్స్ చూడండి ఈ పరిణామంలో దీన్ని బట్టి ఏం తెలుసుకున్నావు లాలయే చిత్త బాలకం యా సింపుల్ యాజ్ ఎట్ మనసును లోబరుచుకోవడం ఎట్లాగా నీ స్వాధీనం చేసుకోవడం ఎట్లాగా నువ్వు స్థిరంగా ఉండవు నువ్వు ఒక దగ్గర స్థిరంగా ఉండు అది అడుగుడు పరిగట్ని పరిగెట్టి మళ్ళీ వస్తుంది నీ దగ్గరగా వచ్చేస్తుంది అలాగా లాలయ్యే చిత్త బాలకం నువ్వు స్వరూపజ్ఞాన నిష్ఠుడవై నువ్వు అభావానికి సాక్షివై చైతన్యం జ్ఞానం ప్రకాశం ఆనందం సత్ అన్న నిర్ణయంతో ఉంటే మిగిలిందంతా అదే పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది దాని గురించి ఎంత పడు మనవాలకు లేదా మనవాడికి ఎప్పుడు వస్తుందో భార్య ఇప్పుడు ఇవిడికి ఏమన్నా పనే ఇవిడ కర్తవ్యమేనాది ఇంతకీ మా మునిమనవాడు అమెరికాలో ఏం చేస్తున్నాడో చూడండి నాలుగో తరం అయినా కూడా ఎవడికి ఎక్కడికి పోయింది ఇప్పుడు అక్కడ ఎక్కడికో పోయి సరే కాని సప్త ఋషి మండలంలో వశిష్ట మహర్షి అత్రి మహర్షి ఇప్పుడు ఏం చేస్తూ